వందే వేదాంత వేదాంతకర్పూరచామీకరకరం రామానుచార్య మరణూడమీమహర్నిశం పుణ్యాంభోజ వికాయ పాపధ్వాంతక్షయాయ శ్రీమానావిరూ భూమౌ మానుజ దివాకర లోకమంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం మనమందరం కూడాను మన చుట్టూ చూస్తూ సర్వసాధారణంగా లోకంలో అయ్యో ఇంత చెడు జరుగుతోందే ఇంత చెడు జరుగుతోందే అని చెప్పి మన మనస్సులు చాలా బాధపడుతూ ఉంటాయి పక్కనే అందరితో కూడా మనం తరచుగా ఇదే మాట అంటూ ఉంటాం ఏమండి లోకం చెడిపోతుందండి చెడిపోతుందండి అని విలువలు పడిపోతున్నాయండి అని అంటాం కాస్తంత వయస్సు మళ్ళినటువంటి వారైతే మా చిన్నతనంలో అయితే ఇలా ఉండేదా అని నొక్కులు నొక్కుతూ సాగతీతలు కూడా సాగతీస్తూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి తరంలోనూ జరిగేది ఇదే ప్రతి తరంలోనూ కూడా ఆ తరువాతి తరం వారి గురించి ఇదంతా దిగజారిపోతుంది దిగజారిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అయితే నిజంగా దిగజారుతోందా లేదా దిగజారడం అంటే ఏమిటి ఏం జరుగుతున్నట్టుగాను మనం ఇంకొకరిలో ఉండే చెడుని గ్రహించడానికి ఎంత ఆతుృతపడతామో మనలో ఉండే చెడును గుర్తించడానికి మాత్రం మనకంత ధైర్యము ఉండదు చొరవా ఉండదు చెడు చెడే కదండి ఎదుటివారిలో ఉన్నా చెడే మనలో ఉన్నా చెడే సులభంగా మనం ఎదుటివారి గురించి ఓ ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పేస్తూ ఉంటాం గురివిందగింజ తన కింద నలుపు అని ఎదుటివారి గురించి చెబుతాం కానీ మనము అలాంటి గురివిందగింజలమే అనే ఆలోచన మనకి రాదు ఎందుచేత ఎందుచేత ఇలా జరుగుతూ ఉంటుంది అసలు చెడు అంటే ఏమిటి మంచి అంటే ఏమిటి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారు చెడు మంచి అనే పదాలని వాడడం కన్నా పుణ్యము పాపము అనే పదాలని వాడుతూ ఉంటారు పుణ్యము పాపము ఎవరైనా కాస్తంతా వృద్ధిలోకి వస్తూ ఉంటే వాడు పుణ్యం చేసుకున్నాడు రా అంటారు లేదా ఎవడైనా ఏదైనా కష్టాలు ఏమైనా పడుతు ఉంటే లేదా తాము ఏదైనా కష్టాలు పడుతు ఉంటే ఏదో పూర్వజన్లలో చేసినటువంటి పాపం అని ఉంటాం పుణ్యం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి తెలిసిందే ఇందాక చెప్పుకున్నట్టుగాను పుణ్యం అంటే మంచిని పాపం అంటే చెడుని సాధారణంగా అనేస్తూ ఉంటారు కానీ పుణ్య పాపాలకి కొన్ని నియామకాలు ఉన్నాయి అంటే ఫలాంటి పుణ్యమనాలి ఫలాంటి పాపం అనాలి అని కొన్ని నియమనాలున్నాయి ఎవరు పెట్టారా నియమనం ఎవరు చేశారా నియామకం అంటే శాస్త్రములు ధర్మశాస్త్రములు భగవంతుడి కటాక్షంతో దివ్యమైన మేధాశక్తి కలిగిన మహర్షులు మొదలైన వారందరూ కూడా వేదాన్ని అతిక్రమించకుండా ధర్మశాస్త్రాలని వారు అనుగ్రహించారు మనకి ఆ ధర్మశాస్త్రాలలో చెప్పినట్టు చేస్తే దాన్ని పుణ్యం అంటారు అందులో ఏదేది చెయ్యకూడదని చెప్పారో అవి చేస్తే దాన్ని పాపము అని అంటారు ఉదాహరణకి చూడండి చట్టాలు ఉన్నాయి మనకి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టం చేసుకుంటూ ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేస్తుంది అయితే ఈ చట్టాలన్నీ మన దేశ రాజ్యాంగానికి లోబడి ఉండాలంతే ఎవరైనా ఒక ప్రభుత్వం తప్పుడు చట్టం చేసిందంటే వెంటనే న్యాయస్థానాలు ముందుకొచ్చి రాజ్యాంగం ప్రకారం ఈ చట్టం చెల్లదు అని పక్కకి పెట్టేస్తూ ఆ విధంగానే వేదం అంటే రాజ్యాంగం అని అనుకోండి यह धर्मशास्त्री चट अच्छे महर्षुलू धर्मशास्त्री प्रवर्तिपचे आ वेदा की लोबड़ अटे राजबड़ी लो चटं जर वेदा की लड़ी धर्मशास्त्री मन की अग्रहार विशेषम भगवत्कटाक्ष उप వేదము యొక్క సారము అర్థము కాదు కనుక వేదము యొక్క హృదయం అర్థము కాదు కనుక పదములు అర్థము కావచ్చు వాక్యములు అర్థము కావచ్చు కానీ హృదయం అర్థము కాకపోవచ్చు అనిచేది అది భగవంతుడి అనుగ్రహం వల్లనే అవుతుంది కనుక ధర్మశాస్త్రములు వ్రాసినటువంటి మహర్షులందరూ కూడా దేనిని పుణ్యం అన్నారో దేనిని పాపమన్నారో దాన్ని మనం స్పష్టంగా గ్రహించేయచ్చు ఏమిటది ఏమీ లేదు చాలా సింపుల్గా చెప్పుకున్నాను చూడండి పుణ్యమంటే ఏమిటో పాపమంటే ఏమిటో భగవంతుడికి ఇష్టమైన దానిని పుణ్యం అంటారు ఆయనకి ఇష్టం లేని దాన్ని పాపం అంటారు అంతే ఇంకొక నిర్వచనం ఏమీ లేదు అందుచేత లోకంలో అంతా ఇంత చెడు పెరిగిపోయింది మంచి కనిపించడం లేదండి ప్రతివారు కూడా స్వార్థపరులు అయిపోయినారండి ఎదుటివారిని మోసం చేయడానికే సిద్ధపడుతున్నారండి అని మాటి మాటికి మనం అనుకుంటూ ఉంటాను చూశారా మనలో కూడా అయ్యో ఈ చెడు పెరిగిపోతుంది కానీ మంచి బుద్ధులు రావటం లేదండి అని ఎప్పుడైనా మనని మనం పరిశీలించుకుంటున్నప్పుడు అనుకొని బాధపడుతూ ఉంటాను చూసారా వీటన్నిటికీ కారణం ఏమిటి పుణ్యం తగ్గిపోయి పాపం పెరిగిపోవడమే పుణ్యం తగ్గడము పాపం పెరగడము అంచేత మనకేం కావాలి ఇప్పుడు పుణ్యం వికసించాలి పాపం తొలగిపోవాలి వికసించడం అంటే అధికమవడం అన్నమాట పాపం కాస్త పూర్తిగానే తొలగిపోవాలి మనకదేం కొంచెం కూడా ఉండకూడదు ఈ పాపం అంటే చీకటి అజ్ఞానం లాంటిది అనుకోండి అజ్ఞానాన్ని పాపాన్ని కూడా చీకటితో పోలుస్తారు పుణ్యాన్ని ఒక తామర పుష్పంతో పోలుస్తారు అనుచేత మనకి తామర పుష్పం వికసించాలండి చీకటి కాస్త తొలగిపోవాలండి ఎలా వస్తుంది ఎలా జరుగుతుంది సూర్యుడు ఉదయిస్తే జరుగుతుంది సూర్యుడు ఉదయించగానే చీకట్లు కాస్త తొలగిపోతాయి కొంచెం ఉండి కొంచెం పోవడం కాదు అవి తొలగిపోతాయి తామర పుష్పాలన్నీ కూడా వికసిస్తాయి అదిగో ఇప్పుడే అనుసంధానం చేసేది చూసారా ఒక శ్లోకాన్ని మళ్ళా చెప్తాను పుణ్య అంబోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ అని కదా అనుసంధానం చేసాము పుణ్యమనే అంభోజం తామరపుష్పం వికసించడానికి పాపధ్వాంతం పాపమనేటువంటి చీకటి తొలగిపోవడానికి ఒక సూర్యుడు ఉదయించాడట ఎన్నాళ్ళు తెలుసా ఉదయించి అబ్బో ఇంచుమించుగా తొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాలు అయిపోయిందండి ఆ సూర్యుడు ఉదయించి ఆ సూర్యుడు ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ సూర్యుడిలాగా ఒకమారు తాపాన్ని కలిగించేటువంటి టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతని పెంచేయడం అలాంటివేమీ లేవు కానీ ఈ సూర్యుడు ఎలాగైతే జీవరాశులందరినీ రక్షిస్తాడో అలా రక్షించగలిచినటువంటి శక్తి ఉన్నావు కానుక సూర్యుడటా ఆ సూర్యుడి పేరు ఏమిటో తెలుసా రామానుజదివాకర అన్నారు ఆయన ఎటువంటి వాడు శ్రీమానావిరూద్భూమౌ శ్రీమాన్ ఆయన శ్రీమాన్ అంటే ఇక్కడ శ్రీమాన్ అంటే మామూలుగా అర్థమైతే ఐశ్వర్యవంతుడు అని ఇక్కడ అర్థం కాదు భగవంతుడి కైంకర్యాన్ని సంపూర్ణంగా లభింపచేసుకున్న ఒకనొక మహానుభావుడు రామానుజులు అని అంటారు వారిని పుణ్యమనే తామరపుష్పం వికసి తామరపుష్పాన్ని వికసింపచేయడానికి పాపం అనే చీకటిని తొలగించడానికి అదిగో ఆయన ఆవిర్భూత్ ఆయన ఉదయించారట అంటే ఆవిర్భవించారట మన ఈ భూమండలం మీద ఇది కేవలం భగవంతుడి అనుగ్రహమే భగవంతుడు అనేకమైన అవతారములు మత్స్యకూర్మాది అవతారములు వరుసగా ఎత్తుతూ వస్తూ శ్రీకృష్ణ అవతారంతో మనకి ఈ చతుర్యుగం ఈ కల్పంలో ఉన్నటువంటి అవతారాలు మనకి ముగిసేయి ఇంకా కలికే అవతారం ఇంకా రాలేదు మనకి ఇంకా ఎప్పుడో ఇంకా ముందరెప్పుడో వస్తుంది కలి బాగా పెరిగిన తర్వాత వస్తుంది అని అంటారు హి బాగా పెరగడం అనేది దీనికి ఏదో ఒక కాల నియమాన్ని ఐదు వేలో పదివేలో ఇరవై వేలో ఐదు లక్షలో ఇరవై లక్షలో అని చెప్పి ఒక కాలాన్ని ఎంత పెట్టినప్పటికీ మనకేమనిపించేస్తోందంటే అప్పుడే కలి బాగా పండిపోయింది అని అనిపించేస్తోంది అయితే ఎప్పుడొచ్చిందంటారు ఈ కలి ఈ కలియుగం అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ఏ క్షణంలో అయితే పరమపదానికి వేయించేశాడో ఈ ఈ ఇక్కడ తన దివ్య మంగళ విగ్రహాన్ని ఉపసంహరించుకొని పరమపదానికి వెళ్ళిపోయినాడో అప్పటి నుంచి ప్రవేశించిందన్నమాట ఈ కలి ఆయన పరమపదానికి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ తానెత్తినటువంటి అవతారాలన్నీ ఒక్కమారు సమీక్ష చేసుకున్నాడట దశావతారములు అని మనకి తెలుసును అవి కాక ఇంకా అనేకమైన అవతారములు సంభవాము యుగే యుగే అన్నట్టుగా ఎన్నో పర్యాయములు ఆయన అవతరించి వచ్చి దిగి వచ్చి ఇక్కడ అన్యాపదేశంగా అయితేనేమి నేరుగా అయితేనేమి అనేకమైనటువంటి ఉపదేశాలు చేసి వెళ్ళాడు ఏమైనా బాగుపడ్డారా ఈ ప్రజలందరూనూ అబ్బేమీ లేదు రామావతారం మొదలైనటువంటి అవతారాలన్నింటిలో కూడా కాస్త అంత వీళ్ళు ఇంకా ప్రయత్నం చేద్దాం ఇంకా ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు కనుక కృష్ణావతారంలో తాను అవతరించి ఉండగానే జరుగుతున్నటువంటివన్నీ చూసి తన చుట్టూ ఉండే వ్యక్తులందరూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి అసలు విసుగు వేసిపోయింది ఆయనకి ఎంత విసుగు వేసిపోయిందంటే ఆయన మనందరినీ కూడాను మంచి మంచి బిరుదులిచ్చి మరీ వెళ్ళిపోయినాడు మూఢాహ నరాధమాహ మాయయాపహృత జ్ఞానాహ ఆసురం భావమాశ్రితా అని చెప్పి మనకి చాలా బిరుదులిచ్చి విసుగెత్తి వెళ్ళిపోయినాడు పాపం కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళాడు ఆదిశేషు మీద పవళించున్నాడు కానీ అయ్యో ఇక్కడ వారు ఈ విధంగా శాస్త్ర విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో నడవడానికే మొగ్గు చూపిస్తున్నారు యథార్థతత్వాన్ని భగవత్ తత్వాన్ని అంటే తన తత్వాన్ని ఎంత వివరించినప్పటికీ కూడా వీరికి స్పష్టంగా తెలియటం లేదు ఎప్పుడో మొదట్లో అవతరించినప్పుడు నేను తిరియక్ స్వరూపములు అంటే జంతువులు పక్షులు మొదలైనటువంటి రూపములతో అవతరించినప్పుడు వారు తమకు సజాతీయులు కారన్న ఉద్దేశంతో తన ఉపదేశాన్ని వినలేదేమో నా ఉపదేశాన్ని వినలేదేమో అనుకున్నాడట ఆయన భగవంతుడు మొదటంతా మత్స్యకూర్మ వరాహ ఈ రూపములు కదా ఈ రూపములన్నీ జలచరములు లేదా భూచరములు అయినప్పటికీ కూడా జంతువులు మొదలైనటువంటి వాటిగా ఆయన అవతరించి ఆ రూపంలో ఉపదేశాలు చేస్తే తమకి విజాతీయమైనటువంటి స్వరూపం కనుక మానవులకి పట్టలేదేమో అని అనుకుని ఆయన రాముడుగా కృష్ణుడుగా సజాతీయమైనటువంటి శరీరాలని దివ్యమంగళ విగ్రహాలని ధరించి ఆయన మన దగ్గరికి వచ్చి ఉపదేశం చేసినప్పటికీ ప్రయోజనం కలుగకపోయేసరికి చాలా ఇబ్బందిగా పాపం ఆయన ఆదిశేషువు మీద అటు ఇటు కదిలాడట ఆదిశేషువుల వారు ఆదిశేషువులంటే వారికి వీరి బాధ అర్థం కాలేదు కానీ ఏదో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెలిసింది అడిగారట ఏం స్వామి ఏమి ఇలాగా కొంచెం మనస్సుని చిన్నపుచ్చుకో ఉన్నట్టున్నారు అని అడిగాడట అనంతుల వారు పరమాత్మని ఈయన పరమాత్మ మరో ఎక్స్పెరిమెంట్ చేద్దామనుకున్నాడు ఆయన ఈ మానవులని సరిదిద్దడం కోసమని భగవత్ తత్వం సంపూర్ణంగా ఇక్కడ ఆవిష్కర ఆవిష్కరణ అవ్వడం కోసమని తాను చేసినటువంటి ఇది వరకు చేసినటువంటి ప్రయత్నాల వల్ల తగినంత ప్రయోజనం లభించలేదు కనుక నేనేదో మళ్ళీ అవతరించేసి అతిమానుష చేష్టితములు కొన్ని చేసి వారిని నా వైపు కన్నా వారితో సమానమైనటువంటి పద్ధతిలో నడువు గలిచిన ఒక మహానుభావుణ్ణి ఎవరినైనా నేనక్కడ జన్మింపచేస్తే బాగుంటుంది అనుకున్నాడు పరమాత్మ వెంటనే ఆదిశేషువులు అంటే అనంతోలు అనంతుల వారి వైపు చూశారు ఏమండి నేను ఇన్నాళ్ళు వెళ్ళి అక్కడ వచ్చాను కదా మాటి మాటికి వెళ్ళి కదా మీరు భూలోకంలో అవతరించి నా గురించి నా తత్వం గురించి వివరించి లోకాన్ని ఉద్ధరించి రారాదు అని అడిగారట అనంతుల వారిని పరమాత్మ నారాయణమూర్తి శ్రీమన్నారాయణమూర్తి అమ్మో అన్నారు ఆయన అమ్మో అంటే భూమండలం మీద రావ భూమండలం మీదకి రావడానికి భయపడి కాదు పరమాత్మని విడిచి రావలసి వస్తుందని ఆయన భయం సకల విధములైన సేవలు చేసుకుంటూ ఉంటారు అనంతుల వారు అక్కడ ఈయన పవళిస్తానంటే పాన్ పౌతారు ఈయన నిలబడతానంటే ఆయనకి పాదుకలు అవుతారు ప్రయాణం చేస్తానంటే తెప్పవుతారు పైన గొడుగు అవుతారు ఏది కావాలంటే అదయ్యి అన్ని విధములుగా కైంకర్యం చేసుకుంటున్నటువంటి తాను ఇప్పుడు విడిచిపెట్టి ఈ భూమండలం మీదకి అంటే గతుక్కుమన్నారు మళ్ళా అన్నారాయణ పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి అబ్బాయి ఎక్కువ రోజులేం అక్కర్లేదండి ఒక్క రెండు వందల సంవత్సరాలు అక్కడ ఉండండి అన్నారు ఏం చేస్తారు పాపం అనంతులు అడిగిన మాటని కాదని కదా ఆజ్ఞాబద్ధులుగా ఉండవలసిందే కదా అయినప్పటికీ కూడా తన మానసికమైనటువంటి భావనని వ్యక్తపరిచేశారు స్వామి నిన్ను విడిచి నేను ఉండగలనా ఆనాడు నువ్వు రామచంద్రమూర్తిగా అవతరించడానికి వెళితే నేను లక్ష్మణుడిగా నీతో పాటే వచ్చేశాను నువ్వు కృష్ణుడిగా అవతరించడానికి వెళితే బలరాముడిగా అనుసరించాను ఇప్పుడు నన్ను నిన్ను విడిచి ఉండలేనని చెప్పి తెలిసి కూడా ఒక్కడనే వెళ్ళమంటావేమిటి స్వామి అని అడిగారట అనంతుల చాలా బేలగా దీనంగా అడిగారు పరమాత్మకి తెలిసిన విషయం మూర్తికి తెలుసును ఈయన తనని విడిచి ఉండలేరు అని అన్నారు తప్పదు ఏం చేస్తాం సమస్య ఎక్కడొచ్చిందంటే నా అంత నేనే వెళ్ళి పరమాత్మని నేనే ఈ సమస్తమైనటువంటి సృష్టి స్థితి సంహారములు నా జరుగుతున్నాయి నన్ను ఆశ్రయించిన నాడు మీకు సమస్తమైన శుభములు కలుగుతాయి లోకం అంతా సుఖంగా ఉంటుంది అని చెప్పి నేను ఎంత చెప్పుకుంటున్నప్పటికీ లోకంలో వారు ఏదో అతిశయం చెప్పేసుకుంటున్నాడేమో అని అనుమానపడుతున్నారు అందువలన మీరు కిందకి దిగి భూమండలానికి వెళ్ళి మీరు నా గురించి చెప్పండి అప్పుడు ఒకరు ఇంకొకరి గురించి చెబితే అంగీకరిస్తారు ఆ ఉన్నవారు అన్నాడు పరమాత్మ అంతే కదా మనం కూడా ఇక్కడ చూస్తూనే ఉంటాం ఎవరినైనా ఒక సభకి మనం పిలిచామంటే ఆ సభలో ఆ సభకి ఎవరి ఆ అతిథిగా వచ్చిన ఆయన తన గురించి తాను గొప్పతనం చెప్పుకోవడం కన్నా ఈ పక్కన ఉన్నటువంటి వారు ఈయన ఇలాంటి మహానుభావుడు అని చెబితే అప్పుడు కదా ఆయన మీద ఆ సభలో ఉన్నవారికి గౌరవం కలుగుతుంది అదేవిధంగా శ్రీమన్నారాయణమూర్తి చెప్పారు ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా అని అనంతుల వారికి చెబుతున్నారు శ్రీమన్నారాయణమూర్తి నేను రాముడిగా కృష్ణుడిగా అవతరించినప్పుడు నేను మనుష్య విడంబనతోటే ఉన్నాను మానవుడిలాగే ప్రవర్తించాను ఎప్పుడో ఒకటి రెండు మాలు అతి మానుష్య చేష్టములు చేశాననుకోండి పెద్ద లెక్కలేదు అని ఎక్కువగా మనుష్య విడంబనతోటే ఉన్నాను అలాగే మీరు కూడా మానవ సహజమైన ప్రవర్తతో ప్రవర్తనతోటే ఉండాలని గుర్తుపెట్టుకోండి అయితే ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు నేను స్వయంగా మీ లోకోజ్జీవన ఉజ్యమాని నేనే ముందుకు నడుపుతూ ఉంటాను మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు అన్నారు శ్రీమన్నారాయణమూర్తి అనంతులతోటి ఒక్కసారి ఈయన మనస్సు ఉప్పొంగిపోయింది అనంతుల వారిది అమ్మయ్య నువ్వు కూడా వస్తున్నావు అన్నమాట అయితే ఇద్దరం కలిసే వెళదాం ఏం పర్వాలేదని చెప్పి ఆయనంటే అబిబే అలా కాదయ్యా ఇప్పటికే శ్రీరంగంలో రంగనాథుడి పేరుతోటి కాంచీపురంలో వరదరాజుల పేరుతోటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి పేరుతోటి అలాగే మేల్కోటలో సంపత్ కుమార్ పేరుతోటి బద్రీలో బద్రీనాథుడి పేరుతోటి ద్వారకలో ద్వారకానాథుడి పేరుతోటి పూరిలో జగన్నాథుడి పేరుతోటి సేతు దగ్గర రామేశ్వరం దగ్గర సేతుమాధవుడి పేరుతోటి ఇప్పటికే నేనున్నాను భూమండలం మీద ఇదిగో ఆ రూపాల రూపాలతోటే నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను సుమా విగ్రహ రూపంగా ఉన్నటువంటి నేనే అన్నాడు పరమాత్మ వెంటనే అయినా సంతోషంతో పరమాత్మ ఆదేశాన్ని శిరసావహించడానికి తర్వాత అక్కడ కూడా విరహం అనేది ఉండదు కనుక ఒక్కసారి భూమండలం వైపు ఆదిశేషుల వారు ఆదిశేషుల వారు చూశారట ఎవరి కడుపున తాను జన్మించవచ్చా ఆనాడు కూడా రామావతార సమయంలో కూడా ఒకమారు దేవతలందరూ కూడా ఈ దశరథ మహారాజు అశ్వమేధయాగం పూర్తి చేసి పుత్రకామేష్టికి సిద్ధపడుతున్న సందర్భంలో పరమాత్మని విష్ణుమూర్తిని శరణు పొందేసరికి సరే అని వారికి అభయం ఇచ్చిన ఆయన పరమాత్మ విష్ణుమూర్తి ఆయన భూమండలం వైపు చూసి తాను అవతరించడానికి సిద్ధపడి పితరం దశరథం రోచియామాసా అని అంటారు అంటే దశరథ మహారాజుని తన తండ్రిగా అంగీకరించాడు అని అన్నట్టుగా ఈయన కూడా ఎవరి కడుపున జన్మిద్దామా అని అనంతుల వారు అలా చూస్తున్నారట ఎప్పుడు పదివందల సంవత్సరంలో అంటే ఇప్పటికీ తొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాలు అనుకోండి ఇంచుమించుగాను అంతకాలం అయిపోయిందన్న అంతకాలం క్రితం ఆ సమయంలో సరిగ్గా అక్కడ భూమండలం మీద భారతదేశంలో ఈనాడు మనం చెన్నై చెన్నై అంటున్నామని చూసారా మెడ్రాస్ మెడ్రాస్ అని చెప్పి అంటున్నాము అక్కడ ట్రిప్లికేణని ఒకటి ఉన్నది ఇప్పుడు పేరులోను అప్పట్లో తిరువెళ్ళికేణి అనేవారు ఆ ట్రిప్లికేన్లో ఆ తిరువెళ్ళిక్కేణి దగ్గర ఒక చిన్న సరస్సు ఉండేది ఇప్పుడు ఉన్నదనుకోండి ఆనాడు ఇంకొంచెం విశాలంగా ఇంకొంచెం సుందరంగా ఉండేది సరిగ్గా ఈయన ఈ కిందకి అనంతుల వారు చూసి ఒక నిర్ణయానికి వస్తున్నటువంటి సమయంలో ఆ రోజు చంద్రగ్రహణం చంద్రగ్రహణ స్నానాలు చేస్తున్నారు అక్కడ చాలామంది అందులో కేశవ సోమయాజీ ఒక మహానుభావుడు కాంతిమతి అని ఆయన ధర్మపత్ని వీరిద్దరూ కూడా స్నానం చేసి ఒకకరు ఒక్కొక్క విధమైన కోరికలు కోరుకుంటూ ఉంటారు కదా అక్కడ చిన్న ఆలయం ఉన్నది చిన్నదంటే మరీ చిన్నది ఏం కాదు పార్థసారథి ఆలయం అని ఈనాడు మీలో చాలామంది చెన్నై వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఉంటారు ట్రిప్లికేన్లో పార్థసారధస్వామి ఆలయం అని చెప్పి అక్కడికి ఈ ఆలయం దగ్గర ఉండే ఈ సరస్సులో వీరు స్నానం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరుకుంటు ఉంటే ఈ కేశవ కాంతిమతి అనే వారిద్దరూ కూడా అక్కడ వేం వేయించేసిన పాదసారథస్వామిని రెండు చేతులు జోడించి మాకు ఒక పుత్ర సంతానం అది కూడా ఒక ఆదర్శవంతమైన జీవనాన్ని గడిపి లోకంలో ఉన్నవారందరికీ కూడా ఆదర్శంగా ఉండగలిచిన ఒక పుత్ర సంతానాన్ని మాకు లభింపచేయవలసింది అని సరిగ్గా వీరు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలోనే అనంతల వారు ఇటువైపు చూడడం వెంటనే పరమాత్మ వైపు ఒక మారు చూడడం సాభిప్రాయంగానో పరమాత్మ కూడాను తల ఆడించడం ఓకే కానివ్వండి అన్నట్టుగా అన్నమాట సరే అన్నట్టుగాను ఆడించడం జరిగిపోయినాయి వెంటనే ఆ గర్భంలో ప్రవేశించారు అనంతుల వారు గర్భంలో ప్రవేశించారు క్రమంగా నెలలు నిండాయి పింగళనామ సంవత్సరం వచ్చింది మేషమాసం మేషమాసం అంటే అది సౌరమానంలో చెబుతున్నాం మన లెక్కల్లో అయితే చైత్రమాసం అనుకోండి మేషమాసం వచ్చింది లగ్నం కర్కాటక లగ్నం ఆ చైత్రమాసంలో కూడా శుక్లపక్షం పంచమితి తిథి ఆ రోజు గురువారం కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అని కూడా గురువారం ఆరుద్ర నక్షత్రం అదిగో ఆ సమయంలో కేశవ సోమయాజికి కాంతిమతులకి వారి స్వస్థలం శ్రీ పెరుంబూదూర్ ఈనాడు చెన్నైకి కొంచెం దూరంలో శ్రీ పెరంబూదూర్ అని చెప్పేసి నాడు చాలా ప్రసిద్ధి చెందినటువంటి అక్కడ ఒక తేజోరాశి జన్మించింది సూర్యుడిలా వెలిగిపోతున్నట్ట శిశువు లోకంలో మహానుభావులైన వారందరూ కూడా వారి ఆ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా వారి ఆ జన్మని స్వీకరించిన మనుక్షణంలోనే ఆ తేజస్సు కూడా గోచరం అవుతూ ఉంటుంది అలాగా ఆ సూర్యులా వెలిగిపోతున్నటువంటి ఆ శిశువును చూసి ఆ కేశవ సోమయ్యాజ అయితేనేమి కాంతిమతీదేవి అయితేనేమి వారు చాలా మురిసిపోయినారట ఆ సమయం ఎలా ఉందట ఇందాక చెప్పుకున్నాను చూసారా సరిగ్గా అదీ సమయం పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమానావిరూద్భూమౌ రామానుజ దివాకర రామానుజులు వారే రామానుజులు రామానుజ దివాకర రామానుజులనే సూర్యుడు ఆయన ఆవిర్భవించారు ఎందుకోసమని ఇందాక మనం చెప్పుకున్నాం సూర్యుడు ఉదయించగానే చీకట్లో తొలగిపోయి తామర పుష్పాలు ఎలా వికసిస్తాయో అలాగా లోకంలో ఉన్న వారందరూ కూడా భగవంతుడికి ఇష్టమైన పనులే చేసేటట్టుగా కష్టమైన పనులు చేయకుండా ఉండేటట్టుగా చెయ్యడానికి అవతరించిన మహానుభావులు వారు అయితే వారికి రామానుజుల వారని కాదప్పుడు పేరు తల్లిదండ్రులు కాంతిమతీదేవి అయితేనేమి అలాగే కేశవస్వామియాజ అయితేనేమి అపురూపంగా జన్మించినటువంటి ఆ శిశువుకి లక్ష్మణార్యులు అని పేరు పెట్టుకున్నారు దీరీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఆయన చాలా గారభంగా పెంచారు గారాబంగా పెంచారంటే క్రమశిక్షణ లేకుండా పెంచారని కాదు అర్థం గారాభము దానికి అర్థం సరి అయినటువంటి మార్గంలో పెంచారు అని అర్థం అన్నమాట పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఆనాటి పద్ధతుల ప్రకారం సకాలంలో ఉపనయనం చేశారు తండ్రి కూడా పండితుడే కనుక తండ్రి దగ్గరే విద్యాభ్యాసాన్ని చాలా వరకు పూర్తి చేసేసాడు ఆయన పదహారు సంవత్సరముల వయస్సు వచ్చింది మంచి అందమైనటువంటి అమ్మాయిని తీసుకొని వచ్చారు తంజమాంబ అని ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుందామే వివాహం జరిగిపోయింది వివాహం జరిగిన కొన్ని రోజులకి కొంతకాలానికి కొన్ని రోజులకి కాదు కొంతకాలానికి తండ్రి గారు పరమపదించారు ఇంకా శ్రీపెరంబూదూరులో ఉండవలసినటువంటి అవసరం రామానుజుల వారికి కనిపించలేదు రామానుజుల వారు అనకూడదుగా ఇంకా రామానుజుల వారు అవలేదు వారు వారు లక్ష్మణార్యులే లక్ష్మణార్యుల వారు వారు వారికి ఇంకా చదువుకోవాలని కోరిక కలిగింది ఇంకా చదువుకోవాలి ఇంకా చదువుకోవాలని విద్యాభ్యాసం తండ్రి దగ్గర చేశారు కానీ ఒక ఒక ప్రాథమిక దశ అంటే వేదములని ఉపనిషత్తులని వాటి మూలమాత్రంగా అభ్యాసం అభ్యా అభ్యాసం మాత్రం జరిగింది మూలమాత్రమైన అభ్యాసం జరిగింది ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి చదువుకోవాలి అని అనుకున్నారు ఆనాడు చదువులకి కాంచీపురం పెట్టింది పేరు అందుకని ఇక్కడ ఈ శ్రీపెరంబుదూరులో ఉండడం వలన చదువు ఇంకా కొనసాగదు అని చెప్పి అనుకున్నారు ఏమిటో అంచేత ఆయన భార్యని అలాగే తల్లిని ఇద్దరినీ తీసుకొని కాంచీపురం చేరుకున్నారు లక్ష్మణార్యుల వారు అక్కడ ఒక ఇల్లు తీసుకొని కాలం పాటు ఉన్న తర్వాత క్రమంగా చుట్టూ ఉండేటువంటి పరిసరాలని పరిశీలించి వేదాంత విద్యాలయాన్ని యాదవ ప్రకాశకులు అనేవారు నడుపుతున్నారు వారి విద్యాలయంలో చేరేరు వీరు ఏం చెప్పమన్నావయ్యా అని అడిగారు యాదవ ప్రకాశుల వారు ఈ పిల్లవాణ్ణి अंत उपनिषत् व्याख्यान कावाली अने ओ अला आये आ यादव प्रकाशने वो मं पा चला चला चक्कर चलकोद आये आये दर चारा मंदिर शिष्यु प्रसिद्ध गुर दर शिष्यु संख्य की ला वारो రామానుజుల వారు కూడా అంటే లక్ష్మణార్యుల వారు కూడా వారితో పాటే విద్యాభ్యాసం చేస్తున్నారు చాలామంది విద్యార్థులు ఉన్నప్పటికీ అందరిలోనూ ఈ లక్ష్మణార్యులంటే ఈ గురువుగారికి ఈ ఆదవ ప్రకాశకులకి చాలా ఇష్టం ఎందుచేత మొదటి కారణం చూడగానే ఆకర్షణీయమైన రూపం చాలా అందంగా ఉండేవారిటి చక్క గుండ్రని ముఖం ఆ కర్ణములు ఆ చెవుల సౌందర్యం ఇంకా అధికంగా ఉంటేట తమ్మెలు కాస్త వెడల్పుగా విశాలంగా ఉండి పెద్ద పెద్ద కళ్ళు ఇక్కడి నుంచి ఈ ఆ చెవుల వరకు కూడా విశాలంగా ఉన్నటువంటి నేత్రములు ఎప్పుడూ చెరగనటువంటి చిరునవ్వు ఇంకా చూసి చూడగానే మనం కళ్ళు తిప్పుకోలేనట్టుగా ఉండేదట ఆ లక్ష్మణ ఆర్గ్యల రూపం రూపమే చాలా చాలామందిని ఆకర్షించేస్తుంది దానికి దానితో పాటుగా చాలా తెలివైన వాడు మంచి చురుకుదన ఉన్నటువంటి వాడు చాలా చొరవ కలిగినటువంటి వాడు ఈ లక్ష్మణార్యలు అందుచేత మొత్తం విద్యార్థులందరిలోనూ కూడా ఎక్కువసేపు ఈయన ముఖం వేపు చూసి పాఠం చెబుతూ ఉండడం ఏమయ్యా ఏమంటావు అని అంటూ ఉండడం ఇలా చేసేవారు యాదవ ప్రకాశుల వారు పాఠం జరుగుతూ ఉంది రోజూ పాఠం జరుగుతూనే ఉంది ఓమారు పాఠం ఏమిటంటే యజుర్వేదంలో తైత్తురియ ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉన్నది ఆ ఉపనిషత్ పాఠను నడుస్తోంది ఆ ఉపనిషత్తులో అప్పుడు భగవంతుడి లక్షణములేమిటి అంటే భగవంతుడు అనిక మనం అనుకుంటున్నాం ఎప్పుడూ చూడలేదు మన వాళ్ళ ఏదో ఆయన అవతరించి వచ్చినటువంటి విశేషాలని పురాణాదుల్లో మనం వినడం తప్పితే ఆయన లక్షణములేమిటో మనకి తెలియదు ఆ లక్షణములన్నీ ఉపనిషత్తుల్లో చెప్పారు దాన్నే భగవత్ తత్వం అని అంటారు ఆ భగవత్ తత్వం అనే దానికి కొన్ని లక్షణములు చెబుతారు ఆ లక్షణాలని అందులో చెబుతారు మనం భగవంతుడు భగవంతుడు భగవంతుడు అంటున్నామా ఆ ఉపనిషత్తులో భగవంతుడు అన్న పేరెంత చటుకుని మనకు కనిపించదు బ్రహ్మ అంటూ ఉంటారు పరబ్రహ్మ అంటూ ఉంటారు మనం ఎందుకైతే భగవంతుడు అన్నాలి బ్రహ్మ అనుకుండా మనకు చిక్కోటి బ్రహ్మనగానే మనకు ఆ నాలుగు ముఖాలు ఉండి సరస్వతీదేవికి భర్తగా కనిపిస్తుండే ఉన్నటువంటి ఆయనే గబుక్కుని మనకు కనిపించ మనకు మనసులో తడతాడు తప్ప మనకి బ్రహ్మ అంటే భగవంతుడు పరమాత్మ అన్న మాటలు చటుక్కొని మన జ్ఞాపకం రావు అందుకోసం అని చెప్పి మనం భగవంతుడు భగవంతుడు అని అనుకుంటూ ఉంటామన్నమాట నిజానికి ఉపనిషత్తుల్లో మాత్రం బ్రహ్మ అని అంటారు అలాగే ఇంకొత్తమాష ఏమిటి తెలుసా ఉపనిషత్తుల్లోనూ ఈశ్వరుడు ఈశ్వరుడు అంటూ ఉంటారు ఈశ్వరుడు అంటే ఈ బ్రహ్మే అన్నమాట నియామకుడు అని అర్థం అన్నమాట అంతే తప్పితేనో మనం ఈనాడు ఈశ్వరుడు అని అనగానే శిరస్సు మీద గంగ ఉండి అలాగే మెడలో నాగుపాములు ఆభరణంగా ఉండి చేతిలో త్రిశూలం ధరించి ఉంటాడు చూసారా ఆయనని ఒకవేళ ఉపనిషత్తుల్లో వివరించాలంటే రుద్రుడు అంటారు అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి నాలుగు ముఖాలు ఆయన చెప్పాలంటే చతుర్ముఖ బ్రహ్మ అంటారు సరే వేదాంతంలో పరిభాష వేరు పౌరాణికమైన లౌకికమైన పరిభాష వేరు అని చెప్పి ఎప్పుడైనా వేదాంతం చెప్పుకునేటప్పుడు బ్రహ్మ అని పరమాత్మ ఈశ్వరుడు అని నియమించేవాడు అంటే పరమాత్మ అని అర్థం తప్ప మనం అనుకునే చతుర్ముఖ బ్రహ్మ లేకపోతే రుద్రుడు అని కాదన్నమాట ఇది ఒక్క మార మనం గుర్తుపెట్టుకుంటే సులువుగా ఉంటుంది మనకి ముందు ముందు మనం తెలుసుకోవలసిన విషయాల్లోనూ అలాగా ఈయన ఈ భగవంతుడి లక్షణాలు అంటే బ్రహ్మ లక్షణాలు చెబుతున్నారు ఈ ఆదవ ప్రకాశకుల వారు అదుగో ఆ తరగతి గదిలో లక్ష్మణారులకి లక్ష్మణారుడు మొదలైనటువంటి విద్యార్థులు వాక్యాన్ని सत्यम ज्ञात ब्रह्म अना मसाह विद्यार्थुंदापिके सर के कहत पाठ प्रारंभरी ये उत्साह उदा आनादा चकाचका चबूत ईन यादव प्रकाश ब्रह्म लक्षण प्रधानमंत्री सत्यमों ज्ञामुन आनत्यमू रासगड़ अंदर पिलूड़ान विद्यार्थुन रास లక్ష్మణార్లు కూడా రాసేసుకున్నారు వెంటనే యాదవ్ ప్రకాశ్లో వారు అన్నారు సత్యమనగా అసత్యముఖానిది అన్నారు థనగిపోయినారు లక్ష్మణార్యులు వారు సత్యమనగా అసత్యముఖానిది ఇదేమిటి ఈ నిర్వచనం ఏమిటి అనుకున్నాడు ఆయన కానీ గురువుగారు ఏమనడానికి వీల్లేదు ఆయనకి ఆ నిర్వచనంలో ఏదో తేడా ఉందనిపించింది మిగిలిన వాళ్ళందరూ రాసేసుకుంటున్నారు మామూలుగా నోట్సు ఇంకా ఈయనకు కంటిన్యూ చేస్తున్నారు గురువుగారు జ్ఞానమనగా అజ్ఞానము కానిది అన్నారు మరింత తెల్లబోయినారు లక్ష్మణార్యుల అనంతమనగా పరిచ్ఛిన్నము కానిది అని యాదవ్ ప్రకాష్కులు ఇంకా ఆగలేకపోయినారు లక్ష్మీనార్యుల వారు కాస్తంత ఇబ్బందిగా కదలారు గురువుగారు వెంటనే చూశారు ఏనాయన రాసుకోవడం లేదేమీ అని అడిగారు చాలా ఆప్యాయంగా ఈయనంటే చాలా ఇష్టం యాదవప్రకాశులు వారికి పిల్లాడు చురుకైనవాడు అందమైనవాడు అని చాలా ఇష్టం అంటే ఈయన కొంచెం సందేహంగా గురువుగారు నేరుగా ఉండే అర్థాలు చెప్పుకోకుండా ఇలా చుట్టూ తిప్పి ఎందుకండి చెప్పుకోవడం అన్నాడు ఆయన ఈసారి అదిరిపోవడం అనేది తోటి ఏం సాహసం ఏం సాహసం గురువుగారు పాఠం చెబుతుంటే ఉపనిషత్తుల పాఠం చెబుతుంటే ఆయన చెప్పిన దాన్ని చుట్టూ ఉన్నట్టుగా చుట్టూ తిరిగి చెబుతున్నారు ఏమిటండి నేరుగా చెప్పకుండా అని అడుగుతాడా అని గురువుగారు ఏం సమాధానం చెబుతారా అని ఊపిరి పట్టి ఊపిరి బిగపట్టి అందరూ కూడాను ఏమంటారా ఏమంటారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు యాదవ ప్రకాశకులకు కూడా లక్ష్మణారుడు ఇలా కుండ బద్దలు కొట్టినట్టుగా అందరి ముందర అడగడం ఆయనకి లోపల లోపల నచ్చలేదు కానీ చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నారు ఎన్నయన నేరుగా చెప్పే అర్థమేముంటుందంటావు అన్నారు వెంటనే ఈయన ఈ లక్ష్మీనార్యుల వారు అంటే మన రామాంజుల వారు అప్పటికి ఇంకా లక్ష్మీణారులే వారి పేరు ఏమండి సత్యం అంటే నువ్వు మార్పు చెందనిది అని చెప్పేసుకోవచ్చు కదా లేదా శాశ్వతమైనది అని చెప్పేసుకోవచ్చు కదా అసత్యము కానిది అన్నదానిలో సరసమే ఉన్నదండి అందులోను జ్ఞానం అంటే స్వయం ప్రకాశకమైందని చెప్పుకోవచ్చు కదా లేదా అచేతనం కన్నా వేరైనది అని చెప్పుకోవచ్చు కదా అనంతమంటే ఇంతే అని నిర్ణయించ సాధ్యం కానిది అని చెప్పుకోవచ్చు కదా అని తన మనస్సులో ఉండే భావాన్ని వ్యక్తపరిచాడు లక్ష్మణార్యులు నిజమే లక్ష్మణార్యుల వారు తండ్రి దగ్గర చేసిన విద్యాభ్యాసం కేవలం మూలమాత్రం అంటే వేదములైతేనేమి ఉపనిషత్తులైతేనేమి ఇతిహాసములైతేనేమి ధర్మశాస్త్రములైతేనేమి పురాణములైతేనేమి మూలమాత్రంగా చదువుకున్నారు వ్యాఖ్యానాన్ని చదువుకోలేదైనా ఆ వ్యాఖ్యానం చదువుకుందుకే ఇక్కడికి వచ్చారు గురువుగారి దగ్గరికి యాదవ ప్రకాశలు వారి దగ్గరికి వచ్చి చేరారు కానీ మహానుభావులైన వారి మేధాశక్తి ఉంటుంది చూసారా మన ఊహించలేనంతగా పరిగెడుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చైల్డ్ ప్రౌడజీ అని ఒకటి విన్నారా పదం చైల్డ్ ప్రౌడజీ బాల అని మనం పేపర్లో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇదిగో ఫలానా పిల్లవాడు ఎనిమిదవ ఏటనే యూనివర్సిటీలో చదువుకున్నాడండి అంటారు ఆరవ ఏటనే ఉపన్యాసాలు ఇచ్చాడండి అంటే అంత బాల మేధావులు అన్నమాట వీరికి ప్రత్యేకమైన భగవద్ అనుగ్రహం వలన వారిలో ఆ మేధాశక్తి వికసించి ఉంటుందన్నమాట చిన్నతనంలోనే అలాగే ఈ రామానుజుల వారికి కూడా రామానుజుల వారంటే ఎవరు ఆయన అనంతుల వారే కదూ భగవంతుడి ఆజ్ఞ మీద కిందికి దిగి వారే కదా వారు అదిగో ఆ కృష్ణ పరమాత్మకి జ్ఞానంలో ఏమి లోటనండి సాందీపని అనే ఆయన దగ్గర చదువుకున్నారు రామచంద్రమూర్తికి జ్ఞానంలో ఏమి లోటు అని వశిష్ఠుల వారి దగ్గర చదువుకున్నారు అనంత మనుష్య విడంబనలో భాగం అలాగే అనంతుల వారు కూడా అంటే ఈ రామానుజుల వారు కూడా లక్ష్మణారుజుల వారు కూడా కేవలం మనుష్య విడంబన కోసం యాదవ ప్రకాశలు వారి దగ్గర చేరారు తప్ప వారి దగ్గర జ్ఞానానికి లోటుండి కాదు అంచేత గురువుగారు ఎప్పుడైతే अर्था ने उपनिषदवाक्या अन्वय से चुट्ति वीर दाने मन दी का व्यक्तपरचे विगनिंद अर्थों का मन अंगीक అంటే ఏమిటయ్యా నీ ఉద్దేశం ప్రకారం ఈ సత్యము జ్ఞానము ఆనంత్యము అనేవి బ్రహ్మకి విశేషణాలంటావా గుణాలంటావా అని అడిగారు వెంటనే ఈయన ఈ ఈ లక్ష్మణారుడు ఎందుకు కాకూడదు గురువుగారు సత్యత్వ జ్ఞానత్వ ఆనంత్యత్వ గుణములతో కూడి ఉన్న పరమాత్మ అని కదూ అన్నాడు ఏమీ అనలేరు ఈయన గురువుగారు ఉరికెత్తలోమారు పంకించారు సరేలే అన్నారు ఆ పూటకి తరగతి కాస్త అమ్ముగించేశారు పిల్లవాడు అందంగా ఉన్నాడు తెలివైన వాడు చురుకైనటువంటి వాడు చొరబున్నవాడు అని ప్రేమించారు గురువుగారు లక్ష్మణార్యుల్ని కానీ తను చెప్పింది చెప్పినట్టు గ్రహించేస్తే ఆయన మీద ప్రేమ ఉంటుంది కంటిన్యూ అవుతుంది కొనసాగుతుంది కానీ తనకు ఎదురు చెప్పే శిష్యుల మీద సర్వసాధారణంగా గురువులకి अंत प्रेम उ क्रम तू वे बास्कार गुरगारे एर चा शिष्युवर वाल दूर पेटर अंत का तमकना अधिकमें मेधाशक्ति शिष्युंटे गुहल की ईर्ष्यलगमने चाल सहज यादव प्रकाशकल की ईर्ष अंत ले अंका లక్ష్మణారుడి వివరణ బాగున్నది తన వివరణ బావులేదు. అంచేత కాస్తంత నిద్రాణంగా ఉన్న అహాన్ని కాస్తా కదిపేసింది అది అహంకారం తలెత్తడం ప్రారంభించింది ఇంచేత యాదవ ప్రకాశకులు ఏం తక్కువారా ఏమిటి చాలా గొప్ప పండితులు ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేసిన వారు వేలాది విద్యార్థుల్ని తయారు చేశారు ఒక ఒక ఒక వేదాంత దర్శనానికి మూలపురుషులు కూడాను దర్శనం అంటే దర్శనం అంటే ఏం లేదు తత్వ నిరూపణం చేసే సిద్ధాంతం అన్నమాట భగవత్ తత్వం ఇది అని ఉపనిషత్తుల ఆధారంగా నిర్ణయం చేసినటువంటి మాంచి పండితులైన అలాంటి వారిని ఒక పదహారేళ్ల పిల్లవాడు ఖండిస్తే సహించి ఉండడం చాలా కష్టం అయితే విశాల హృదయులైన వారు ఎంత పండితులైనా ఇతరుల వాదంలోనే ఔచిత్యాన్ని గ్రహిస్తారు అప్పుడే వారి పాండిత్యానికి రాణింపు అంతలా జరగలేదు యాదవ ప్రకాశుల వారి విషయంలో దురదృష్టమేమో పాపం ఆనాటి విద్యాభ్యాసం అంతా కూడా గురుకుల పద్ధతి గురుకుల పద్ధతి అంటే ఏమిటో తెలుసా గురువుగారి ఇంటి దగ్గర వీళ్ళు ఉండిపోతారు పిల్లలు వీళ్ళు ఉండిపోయి వారికి శుశ్రూష చేస్తూ ఉంటారు రామానుజుల వారికి అప్పటికే వివాహమయ్యి తల్లితో కూడా కలిసి వచ్చేసినప్పటికీ ఎక్కువ కాలం ఇక్కడ గురువుగారి ఇంట్లోనే గడిపేవాడు శుశ్రూష చెయ్యని వాడికి విద్య అబ్బదు అనే ఒక నియమం వేదాంత శాస్త్రం అసలు అబ్బదట శుశ్రూష చేసి తీరవలసిందే ఈనాడులాగా ఈనాటి కాలంలోలాగా ఏది వేదిక మీద కూర్చోబెట్టేస్తారు ఈ గురువుగారిని ఈ శిష్యులందరూ కలిసి ఆయన మైకు పెట్టుకో నాలుగు మాడు టపా టపా టపా నాలుగు విషయాలు చెప్పేస్తారు అంతా వినేసి వీళ్ళు అర్ధాకడ పెట్టేసి లేచి వెళ్ళిపోతారు వీళ్ళకి అంతేత వేదాంతం వీళ్ళకి వంట బట్టను పట్టదు వాళ్ళు చెప్పిందేందుకు రాణింపుకి రాదు ఆనాటి కాలంలో అలా ఉండేది కారు ప్రతి పని ప్రతి పని శుశ్రూష చేయాల్సిందే గురువుగారికి ఆయన పక్క బయట దగ్గర నుంచి స్నానం చేయించడం దగ్గర నుంచి ఒళ్ళు రుద్దరం అన్ని విధములైనటువంటి సేవలు వంట వండటం భోజనాన్ని పెట్టడం ఇవన్నీ కూడా చేస్తేనే వాడికి ఏ సమయంలో అయినా చెప్పేస్తూ ఉండేవారు గురువుగారు క్లాసులు టైములు ఆ టైంకి వెళ్ళడం ఇది ఉండేదేం కాదు అంచేత వాళ్ళు ఒళ్ళు పడుతున్నప్పుడు కాళ్ళు పడుతున్నప్పుడు లేకపోతే బట్టలు తోతున్న నాయన ఇదిరా విషయం ఇదిరా విషయం అని చెప్పి అలాగా ఒక నిరంతరమైన అభ్యాసం అన్నమాట అంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా విద్యాభ్యాసం కొనసాగుతూనే ఉండేది అలాంటి గురుకులలోనే కదా ఈ లక్ష్మీణారీలు కూడా వేయించేసి ఉన్నారు అంటే ప్రవేశించి ఉన్నారు అంచేత గురువుగారికి వీరుణ్ణి శుశ్రూష చేస్తున్నారు వారి పోషణలోనే పెరుగుతున్నారు జ్ఞాన సంపాదన అలాగే జరుగుతుంది అందుచేత ఈయన అంతేకాదు ఈయనతో పాటుగాను ఈయన పినతల్లి కుమారుడు ఒక ఆయన ఉన్నాడు గోవిందుడు అని ఆయన పేరు గోవిందర్యులు అంటారు గోవిందుడు అని పేరు ఈయన పేరు లక్ష్మణుడు ఆయన పేరు గోవిందుడు అన్నమాట ఇద్దరు సహాధ్యాయులు సహాధ్యాయులు అంటే ఏం లేదు క్లాస్మేట్స్ అని అర్థం అన్నమాట ఇద్దరు సహాధ్యాయులు ఇలా ఉండగా మళ్ళా ఓనాడు పాఠం పాఠం అంటే ఇందాక చెప్పుకున్నాను చూసారా ప్రత్యేకించి పిల్లలు అక్కడ కూర్చోవడం ఈయన ఎత్తుగా కూర్చోవడం ఉండక్కర్లేదు ఈయన ఒక్కొక్క సేవ చేయించుకుంటూ చెప్పేస్తూ ఉంటారు ఓనాడేమైంది ఈ ఆదవ వారు తన శరీరానికి తైలమర్దనం చేయించుకుంటున్నారు తైలమర్దనం అంటే నూనెతోటి మ్యాసేజ్ అంటారు చూసారా మ్యాసేజ్ అంటారు మనం అలాగ మసాజ్ అనమాట చేయించుకుంటున్నారు ఎవరు ఎవరి చేత ఈ లక్షణారుయుల చేత గురువుగారు ఓ చిన్న లంగోటి ఇలాంటిది కట్టుకున్నారు ఏమంటే స్నానానికి సిద్ధపడుతున్నారు ఆయన కాసేపు పోయిన వెళ్ళి స్నానం చేయాలి ఆయన వెనక నేను నిలబడ్డారు ఈ లక్ష్మీనార్యుల వీరేమో ఆయనకి తైల చేస్తున్నారు పాఠం నడుస్తోంది ఎదురుగా పిల్లలందరూ కూర్చున్నారు వాళ్ళందరూ కూడా పాఠాన్ని వింటున్నారు శ్రద్ధగా వింటున్నారు ఈయన ఆ ఉపనిషత్ పాఠాన్ని యాదవ ప్రకాశు వారు చెబుతున్నారు చెబుతూ పాఠం చెబుతూ చెబుతూ ఈయన వింటున్నారు లక్ష్మీనార్యులు కూడాను చటుక్కని భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణన న నడుస్తోందనమాట అప్పుడు పాఠంలోను భగవంతుడి నేత్రములు ఎలా ఉంటాయంటే వినడా అబ్బాయిలు చెబుతున్నాను వానర పృష్టం చూశారా ఆ పృష్ఠం ఏ రంగులో ఉంటుంది ఆదుగో ఆ రంగులో ఉంటాయి ఆయన నేత్రాలు అన్నారు ఆ తెలివి తక్కువ పిల్లలందరూ తల వంచుకో రాసేస్తున్నారు తప్పితే వాళ్ళకి ఇంకేమీ అందులో ఔచిత్యమో అనౌచిత్యమో అనేటువంటి ఆలోచన వారికి రాలేదు లక్ష్మణార్యులు మాత్రం ఇది విని ఇదివరకటి అర్థాన్ని విని అదిరిపడ్డారు ఈసారి అదిరిపడలేదు దుఃఖంతో కన్నీటిని ధారగా జార్చారు జల ఆయన కంటి వెంట నీరు కారిపోయింది ఎక్కడొస్తుందంటారా ఇది సామవేదం అని ఒక వేదం ఉంది తెలుసు కదా మీకు వేదాలు నాలుగని ఋగ్వేదం యజుర్వేదం సాంబేదం అధర్మణ వేదం అందులో ఆ సామవేదంలో ఛాందోగ్యం అని ఒక ఉపనిషత్తున్నది ఇందాక ఉపనిషత్తు అక్కడది సత్యం వినం బ్రహ్మ అనేది యజుర్వేదంలోది యజుర్వేదంలో తైతురియోపనిషత్తు అది అక్కడ సత్యం విజ్ఞానం బ్రహ్మ అన్న అన్న విషయాన్ని చెప్పినప్పుడు రామానుజుల వారికి నచ్చలేదు ఈ గురువు చెప్పింది ఇక్కడ इधर सामवेदन में ांदोग्यमने उपनिषत् इंदो भगवंत दिव्यमंगल विग्रह सौंदर्यानी वर्णिस्तू आ उपनिषत्मंटे तस् यदा कप्या संपुंडकम्ठिणी अटी अटूल दर्दा सूर्य विकस विकसींपचे बन पद्मी नेत्र कलवाड़ भगवंत అంచత సూర్యుడు చేత వికసింప చేయబడిన అంటే కప్యాసం అన్నమాట ఆ కప్యాసం అన్న పదాని దగ్గర ఈయన పొరపాటు పడిపోయినారు కప్యాసం అన్నదాన్ని ఎలా అనుకున్నారు కపి ప్లస్ ఆసం అని అనుకున్నారు కపి అనగానే రెండర్థాలు ఒకటి కోతి మనందరికీ తెలిసిందేను రెండవది సూర్యుడు అని కపి అంటే వానరం అని అందరికీ తెలుసు కదా సూర్యుడు అర్థం ఎలా వస్తుంది కం పిబతీతి కపి నీటిని తాగేవాడు సూర్యుడు మరి నీటిని తాగుతూ ఉంటాడు కదా అందుచేత కపి అంటే సూర్యుడనే అర్థమూ ఉన్నది అలాగే వానరం అనే ఉన్నది ఆసనం అంటే ఆశ్రయణము వికసింపచేయడము అని ఒక అర్థము ఆసనం అంటే తెలుసు కదా పృష్టం కూడా ఒక అర్థం ఉన్నది ఈయన సందర్భాన్ని అనుసరించి అర్థాన్ని తీసుకోవాలి తప్ప ఇప్పుడు భోజనం చేస్తున్నారు అనుకోండి మీరు రై ఆ సైంధం అని ఇలా పట్టరారా అన్నారు అనుకోండి సైంధం అంటే రెండు అర్థాలు ఒకటి ఉప్పని రెండు గుర్రమని మీరు భోజనం చేస్తూ నాకు సైంధవం కావాలి అని అడిగితే ఉప్పు పట్టుకొస్తారా లేకపోతే గుర్రాన్ని పట్టుకొస్తారా ప్రయాణానికి సిద్ధపడుతున్నారు సైంధవం పటరారా అన్నారు గుర్రాన్ని పట్టుకొస్తారా ఉప్పు పట్టుకొస్తారా అదిగో అలాంటి తెలివి తక్కువ పనే జరిగిపోయింది ఇక్కడ కపి అంటే వానరం అనే అర్థం ఉన్నప్పటికీ ఆసనం అంటే పృష్టము అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ ఇక్కడ వర్ణిస్తున్నది దేన్ని భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆయన నేత్రాలని వర్ణిస్తున్నప్పుడు అంత నీచమైనటువంటి ఉపమానాన్ని తీసుకుంటారా చాలా ఆశ్చర్యం అందుచేత ఈయన యాదవ ప్రకాశులు గారు ఇలా వివరించేసరికి భగవంతుడికి జరిగిన ఈ అపచారాన్ని సహించలేకపోయినాడు ఆయన లక్ష్మణార్యుల వారు కన్నీరు బొట్ట బొట్ట బొట కన్నీరు కార్చేశాడు ఆ వేడి కన్నీరు చుక్కలు చుక్కలుగా తన భుజాల మీద పడేసరికి చటుక్కున వెనక్కి తిరిగి చూశారు యాదవప్రకాశులు ఆయన అర్థమంటే చెప్పేశారు తప్పితే కోతి పృష్టమని అంతకుమించి ఆలోచన ఆయనకి వెళ్ళలేదు అంచట వెనక్కి తిరిగి ఏమైందా అని చూశారు లక్ష్మణారుల విశాలమైన నేత్రాల నుంచి దుఃఖాశ్రువులు రాలి పడుతుంటే పాపం అనుకున్నారు తనని ఎదిరిస్తే సహించలేకపోయినారు కానీ నిజానికి అందమైన రూపం అసాధారణ మేధాశక్తి ఉన్న లక్ష్మణారులు చాలా ఇష్టమే కదా ఆయనకి వెంటనే నాయనా చేతులు ఏమైనా నొప్పెడుతున్నాయా నా శరీరానికి మద్దన చేస్తూను అనారోగ్యంగా ఉందా అని అడిగారు పాపం అంటే ఇంకా ఆగలేకపోయినాడు లక్ష్మీనార్యులు గురువుగారు పరమపురుషుడు దివ్యమైన నేత్రాలకి అంత నీచమైన ఉపాన ఉపమానం ఎలా చెప్పగలిచారండి అంటూ భోరుమని ఏడిచేశాడు ఆయన ఊహించలేదన ఈ స్పందనని గురువుగారు భగవంతుడి మీద ఈ చిన్ని కుర్రవాడికి ఇంత ప్రేమ ఉన్నదా ఆశ్చర్యపోయినారు అంతేకాదు ఆయనకి అయోమయం కూడా కలిగింది ఈయన ఇంత చిన్నపిల్లవాడికి భగవంతుని మీద ఉండే ప్రేమాస్యానికి ముచ్చట పడాలా లేక తన పాఠంలో తప్పున్నదని హెచ్చరిస్తున్న శిష్యుని దండించాలా అయోమయం ఎంతసేపు కనుక అయోమయం ఒక్క క్షణం వెంటనే అహం కాస్తా ఏరా నీకు తెలుసు ఇంకో అర్థం ఏదోనో అడిగారు ఈయన దుఃఖిస్తున్నారు కదా దుఃఖాశ్రువులు కదూ ఈయన నీచమైన ఉపమానం చెప్పేరు గురువుగారని చెప్పి ఈయన దుఃఖాశ్రువుల్ని కారుస్తున్నటువంటి వాడు ఎప్పుడైతే గురువుగారు ఏదీ అసలైన అర్థాన్ని చెప్పు అని అడిగేసరికల్లా ఆ దుఃఖాశ్రువులు కాస్త ఆనంద రూపాంతరం చెందిపోతూ పరమాత్మ నేత్ర సౌందర్యాన్ని మానసిక దర్శనంతో అనుభవిస్తూ ఆనాడు సీతమ్మ తల్లికి రాముల వారి సౌందర్యాన్ని రామహ కమలపత్రాక్ష అని వర్ణించి చెప్పిన ఆంజనేయ స్వామి పొందిన పారవశ్యం ఎంతో అంతటి పారవశ్యంతో ఆ ఛాందో గోపించిన వాక్య అర్థాన్ని లక్ష్మణార్యుల వారు గురువుగారికి వివరించారు ఏం చేస్తారు గురువుగారు మాత్రం ఏముంది అక్కడితో తరగతి ముగించేశారు అంతేను రోజులు గడుస్తున్నాయి పాఠాలు నడుస్తున్నాయి తర్వాత కథని మళ్ళా మనం కొనసాగిద్దాం స్వస్తి